దేవతలు నన్ను రక్షిస్తూ ఉంటే నేను బ్రతుకుతున్నాను నేనేమనుకున్నాను నా బతుకు నేను బతుకుతున్నానండి అని అంటాడు వీడి బతుకెంత అంటే ఎగిరిపోతాడు గుండె ఎలా కొట్టుకుంటుందో కూడా తెలియట్లేదు ఆ గుండె కొట్టుకోవడం మనకు చేత కాదు కొట్టించడం చేత కాదు మనకు అప్ప చెప్పేసి ఓహో నువ్వే బతుకుతున్నావా బతుకుని వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది కాబట్టి ఇది మనం బ్రతకటం లేదు ఇంతమంది దేవతలుండి రక్షిస్తూ మన బ్రతుకుని అలా వాళ్ళు వెళ్లదీస్తున్నారు అందుకనే మనకు ఆ వెసులుబాటు కల్పించాడు కాబట్టే ఆ దేవతలందరినీ మనం ఏమని ప్రార్థిస్తున్నామంటే ఇంతమంది దేవతలు నన్ను ఈ దేవతా శక్తులు కంటితో చూస్తున్నాను అని అంటే ఆ చూడడానికి చంద్రాదిత్యులు అంటే సూర్యచంద్రుడి ఇద్దరు కూడా దీనికి చూపుకి కారకులై ఉన్నారు ఒక కంటిని సూర్యుడు ఇంకొకంటిని చంద్రుడు నన్ను రక్షిస్తూ ఉన్నారు నేను ప్రాణం హాయిగా లోపలికి వెళ్ళిపోతుంది మనమైనా ప్రాణం తీసుకుంటున్నావా అంటే ప్రాణాయామం చేసేటప్పుడు మనం చేస్తున్నామేమో కానీ రోజంతా గాలి పీల్చుకున్నానికి బ్రతకడానికి ప్రాణాయామం జరుగుతుందిగా అది మనం చేస్తున్నామా చెప్పండి మనకి ఏమీ సంబంధం లేదు అసలు మన జీవితం మనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది మనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు సంబంధం లేకుండానే ఆగిపోతుంది కాబట్టి మన జీవితం మన చేతిలో లేదు ఈ సత్యాన్ని ఏ వ్యక్తి గుస్తాడో ఈ శరీరం కానీ ఇంద్రియాలు కాని ఇవన్నీ కూడా వాడికి ఎలా అనిపిస్తాయంటే చక్కగా ఒక చెట్టును చూస్తే దాంట్లో ఆకులు పువ్వులు కాయ పిందె కొమ్మ మాను ఇవన్నీ ఎలాగైతే ఒక చెట్టును చూస్తే ఒక విలక్షణంగా ఆహ్లాదంగా ఉంటుందో ఇది కూడా ఒక వృక్షం ఇది కూడా ఒక గొప్ప చెట్టు దీంట్లో అన్ని ఇలా ఉన్నాయి దీని అన్నిటినీ నడిపించేటువంటి వాడు వాడు ఆ పరమాత్మ అందుకనే ఉపనిషత్తు అంటుంది ఎవరి వల్ల వాళ్ళందరూ పనిచేస్తున్నారండి నాకు సంబంధం లేదు నాకు నా గురించి పనిచేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఒకటి వల్ల పనిచేస్తున్నాడు ఎవడి వల్ల భీషాస్మాద్వాతవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఏ పరమాత్మ యొక్క కారణం చేత ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు దేవతలందరూ కూడా ఎలా పనిచేస్తున్నారండి రాత్రి బగళ్ళు పనిచేసేస్తున్నారు చేస్తున్నారా లేదా వాళ్ళందరూ దేవతా సమూహం వాళ్ల మీద మనకు ఆధిపత్యం లేదు వాళ్ళు మన అధీనంలో లేరు వాళ్ల అధీనంలో మన బ్రతుకు నడుస్తూ ఉంది కాబట్టి దేన్ని కదపాలో దేన్ని నిలపాలో దేన్ని కలిపేయాలో దేన్ని కాలప్రవాహంలో నడిపించాలో అన్నిటినీ ప్రణాళికాబద్ధంగా నడిపించేటువంటి ఆ ధర్మం అందుకనే ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ట తస్మాత్ ధర్మం వై పరమం వదంతి ధర్మమే ప్రకృతిని కదుపుతూ ఉంది నడిపిస్తుంది ఆ ధర్మానికి ఎవడండి కర్త అనంటే ఆ ధర్మానికి ప్రభు ఎవరు అని అంటే విష్ణు సహస్రనామం చాలా అద్భుతంగా చెప్తుంది ధర్మస్య ప్రభురచ్యుత సర్వాగమానా ఆచార ప్రథమం పరికల్ప్యే ఆచార ప్రభవ ధర్మ ధర్మురచ్యుత ఆ ధర్మానికి ప్రభు ఎవరు అచ్యుతుడు ఆ పరమాత్ముడే పరంధాముడే ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తించామో ఇక మనకు ఈ ప్రపంచంలో వీడు అది అది ఇది ఈ భావాలన్నీ అన్ని మెటీరియల్స్ ఇది ఎంత పదార్థ జడం ఈ జడాలన్నీ పక్కకుపోతాయి నాకు ఆ పరమాత్మ చైతన్యం మీదనే నా దృష్టి పరమాత్మ నీ గురించి ఏ గురువు బోధిస్తున్నారో నీ గురించి బోధించినటువంటి అంశాన్ని నేను వింటున్నాను కాబట్టి బోధించే ఆయన ఆ బోధకుడు అలాగనే ఆ బోధ వినే నేను మా ఇద్దరికి భద్రాన్ని భద్రాన్ని కల్పించు అంటే మే యూ ప్రొటెక్ట్ ఓ గాడ్ హూ ఈస్ ప్రిసైడింగ్ డైటి ఆఫ్ ద ఇయర్ అంటే శ్రవణ ఇంద్రియానికి అధిష్టాన దైవమై ఉండేటువంటి ఓ దేవత నువ్వు మా ఇద్దరిని రక్షించు ఆయన చెప్పే ప్రతి మాట నాకు లోపలికి వెళ్ళాలి వెళ్ళి అది నిలబడాలి అది ఎలా నిలబడాలి అంటే మళ్ళీ వెంటనే అంటున్నారు భద్రం పశ్చేమ అక్షబిహి యజత్రాహ నేను విన్నటువంటిది విని విడిచిపెట్టడం కాదు లోపల దాన్ని నేను చూడగలగాలి ఎప్పుడైతే భద్రంగా విన్నారో లోపల భద్రంగా చూడగలిగారో పర్పస్ సర్వైంది కాబట్టి పరమాత్మ మేం విని విడిచి విడిచిపెట్టేయడం కాకుండా దాన్ని మా చేత లోపల ఆస్వాదింపచేయి చూపించు దాని దర్శనం చేయించు ఎంత గొప్ప మంత్రం చూడండి భద్రం కర్ణేబి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమ అక్షభి యజత్రాహ అంటే ఇక్కడ రెండో అర్థం ఏంటని పరమాత్మ కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తాం కదా ఈ లోకాన్ని గుర్తించడానికి మొట్ట మొట్టమొదట ఇంద్రియం ఏంటనంటే లోకాన్ని సమగ్రంగా చూడాలి ఏనంటే కళ్ళే కావాలి ఇప్పుడు కళ్ళు లేవనుకోండి ఈ ఇంద్రియం లేకపోతే మనం బ్రతికే ఇచ్చు మిగతా ఇంద్రియాల మీద ఆధారపడాలి ఇప్పుడు మనం కూడా భగవంతుడు గురించి బోల్డ్ వింటూ ఉన్నాం కళ్ళు లేవు మనకు లోపల చూడట్లేదు కళ్ళు లేకుండా కూర్చుని వింటున్నా దేవుడు అంటే నారాయణుడు దేవుడు అంటే శివుడు వింటూ ఉన్నామే కానీ కళ్ళు తెరిచి చూడలేదు ఎలాగైతే ఈ లోకంలో కళ్ళు లేని వాడికి మిగతా ఇంద్రియాల మీద ఆధారపడి వాటిని గుర్తించినా అది కేవలం ఊహాజనీనమైపోతుందో వాడు కళ్ళు తెరిచి చూస్తేనే సత్యంగా సత్యమైనటువంటి ప్రత్యక్ష దర్శనమవుతుందో అలాగనే ఆధ్యాత్మికంగా కూడా అంతర్ముఖత చెందినటువంటి సాధకుడికి కేవలం వాక్యమే ప్రమాణం కాకూడదు వాడి స్వానుభవమే వాడి ప్రత్యక్షమే వాడి ఆత్మ దర్శనమే వాడికి సత్యమవ్వాలి వాడి అది సాక్షాత్కారం అవ్వాలి కాబట్టి అందుకనే ఇక్కడ మనం ఆ పరమాత్ము అడుగుతున్నాం భద్రం పశ్యేమ అంతేకాదు అక్షభీహియజత్రాహ యజత్రాహ అంటే ఓ యజ్ఞాన్ని రక్షించే దేవతలారా యజ్ఞాన్ని రక్షించేది బోల్డు మంది దేవతలు వాయువు రక్షిస్తున్నాడు అగ్ని రక్షిస్తున్నాడు బోల్డు దేవతలు రక్షిస్తున్నారు ఆ దేవతలందరినీ మనం ఏం కోరుకుంటున్నామని అంటే ఓ దేవతలారా ఏ యజ్ఞాన్ని అయితే మీరు రక్షిస్తూ ఆ దేవతలందరినీ కూడా మనం ఏం ప్రార్థిస్తున్నామనంటే యజ్ఞ రక్షకులై మీరు ఏ విధంగా యజ్ఞాన్ని సంరక్షిస్తున్నారో యజ్ఞకర్తలని యజ్ఞాన్ని చేసే యజమానుల్ని రక్షిస్తున్నారో అలాగనే మా దృష్టితో మంచినే చూసే అవకాశాన్ని ఇవ్వండి ఈ దృష్టితో సుదృష్టి కావాలి కానీ దురదృష్టి ఉండకూడదు కుదృష్టి ఉండకూడదు కాబట్టి భద్రం పశ్యేమ భద్రం శృణోమి భద్రం పశ్యేమ అంటే మంచినే వినుగాక మంచినే చూడాలి అని ఇంద్రియాల స్థాయిలో చెబుతూ రెండోది ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే మేము గురువు దగ్గర ఏదైతే విన్నామో ఏదైతే శృతమయ్యిందో అది చూసేలా మమ్మల్ని అనుగ్రహించు అంతేకాదు స్థిరై అంగైహి తుష్టువాంసూ బి వ్యషేమ దేవహితం యదాయుదాయు వ్యషేమ అంటే మేము ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం అంటే ఎంత కాలం బ్రతుకుంటామో మనకు తెలియదుగా ఈ భూమి ఎప్పుడు వచ్చి ఊడిపడ్డామో మనకు తెలియదు వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నారు ఫలానా డేట్లో పుట్టాడు మనకు తెలీదు ఊడిపడ్డాం ఇక్కడ నుంచి ఊడబెరుక్కుని ఎప్పుడు పోతామో మనకేమన్నా తెలుసా తెలీదు అసలు తెలియకుండా వచ్చి పడ్డాం తెలియకుండానే వెళ్ళిపోతున్నాం అంటే మనకు తెలియకుండానే వచ్చి మనకు తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతున్నాం నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతానో ఏం జరుగుతుందో నాకేం తెలియవలసిన అవసరం లేదు ఎందుకని అన్నింటిని నడిపి ఆ పరమాత్మ ఒకటి కాబట్టి వాడి మీద ఆధారపడి నడిచిపోతూ ఉంటాం ఎందుకని వాడు చూసుకుంటున్నాడు నాకు కర్తవాడు వాడే భర్త అన్నింటినీ నడుపుతూ ఉన్నాడు నాకు అనవసరం నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకని వాడు ఒక ప్రణాళికాబద్ధంగా నడిపిస్తూ ఉన్నాడు లెట్ దట్ ప్లాన్ హ్యాప్ టేక్ ప్లేస్ లెట్ హిస్ ప్లాన్ బి ఇంప్లిమెంటెడ్ హియర్ నేను ఒక టూల్ గా ఉంటాను ఒక పరికరంగా ఉంటాను అంతేగా నా అహంకారంతో నా మమకారంతో నా రాగద్వేషాలతో వాడి ప్రణాళికని కట్ చేసి నేను ఇలా చేయాలనుకుని నేను దూరి గందరగోళం అయిపోయి చెడి రెండింటికి చెడ్డ రేవడైపోయి దేనికి పనికి రాకుండా భ్రష్టుపట్టడం ఎందుకు నేను కాబట్టి నేను హాయిగా ఆ పరమాత్మ యొక్క నియతి ఏదైతే ఉందో ఆ ధర్మం ఏదైతే ఉందో దానికి జస్ట్ నేను నిమిత్త ఉండి అది నడిచేలా చూడగలిగితే చాలు అందుకని ఇక్కడ వ్యషేమ యదాయు ఎంతవరకు నేను ఈ భూమి మీద ఉండాలని నిర్ణయించావో అంతవరకు నేను ఈ దేవతలందరికీ అనుగుణంగా దేవతలందరికీ కూడా నేను పూర్తిగా దేవతా హితం కోరి లోకల్లో బ్రతుకుతాను దేవహితం వ్యసేమ యదాయు హితమై దేవతలు ఎలా ఉంటే సంతృప్తి పొందుతారో ఆ దేవతా తృప్తి కోసం నేను ఈ భూమి మీద బ్రతుకుతాను అంతేకాదు దానికి స్థిరై అంగై తుష్టువాం సహాతనూభి అంటే నా ఇంద్రియాలు అవయవాలన్నీ పటుత్వం కోల్పోకుండా నేను అలా స్థిరంగా ఉండగలగాలి అందుకనే ఈ దూర్జట్టి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారా ఎప్పుడు మనం భగవంతుడి గురించి ఆలోచించాలి అని అంటే అంతా అయిపోయి ముసలితనం వచ్చి మంచం ఎక్కి ఏం వినపడక కనపడక అలా ఉంటే కుదరదు ఆయన అంటాడు చాలా అద్భుతంగా ఎప్పుడు భగవంతుడిని పట్టుకోవాలి అనంటే దంతంబుల్పడనప్పుడే తను ఎందారుడి ఉన్నప్పుడే కాసంగరుల్వెల్వెల్లబోనప్పుడే వింతల్మేన చరింపనపుడే జరాక్రాంతం బుగానప్పుడే ఆయన అంటాడనమాట కాబట్టి మనం కావాలనుకున్న దాన్ని గురువుని ఆశ్రయించి ఎస్ కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ కోసమే స్థిరై అంగై తుష్వాంసూభి అంటే ఓ పరమాత్మా ఇవన్నీ అవయవాలు ఇంద్రియాలు పట్టు దప్పిపోయేలోపే నాకు ఇవన్నీ పట్లు ఊడిపోయేలోపే నేను నిన్ను పొందేయాలి ఇవన్నీ పట్లు వదులుతాయి ఒకరోజు ఆ పట్లు వదిలేలోపే నిన్ను పట్టుకోగలగాలి నేను అప్పుడే ఈ పట్టే నాకు కావాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆ ప్రార్థన స్థిరై అంగైహి తుష్టువాం సహా తనూబిహి తనూబిహి అంగైహి స్థిరై తుష్టువాం అంటే నేను ఈ స్థిరమైనటువంటి అవయవాలతో దృఢమైన దేహంతో నేను సంతృప్తిని పొంది అంతటితో ఆగిపోకుండా వ్యషేమ దేవహితం దేవతల యొక్క హితం కోసం ఎంతకాలం బ్రతుకుంటానో అంతకాలం నేను ఇక్కడ ఈ భూమి మీద యొక్క ప్రవృత్తిని కొనసాగిస్తాను అంతేకాదు ఇక్కడ స్వస్థిన ఇంద్రో వృద్ధశ్రవాహ స్వస్థిన పూషా విశ్వవేదాహ ఇక్కడ ఈ మంత్రం ఏంటంటే రెండో మంత్రం రెండో చరణం ఏంటంటే వృద్ధశ్రవాహ అంటే చక్కటి ఒక శక్తిమంతులైనటువంటి దేవతలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాళ్ళు ఇంద్రుడు సూర్యుడు వీళ్ళందరూ కూడా మహాదేవతలు వీళ్ళు మహాకీర్తిమంతులు వృద్ధశ్రవాహ కీర్తిమంతులైనటువంటి దేవతలు వీళ్ళు ఆ ఇంద్రుడు స్వస్తి నాకు మేలు చేకూర్చు కాక ఎందుకని ఇంద్రుణ్ణి మేలు చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం వీడు ఏ రకమైనటువంటి ఉపద్రవాలు కలిగించకూడదు మనల్ని పరీక్షించేటువంటి పరీక్షాధికారి ఎవరు తెలుసండి వీడే వీడు చాలా పెద్ద పరీక్షాధికారి వాడు మనల్ని పరీక్షిస్తాడు డబ్బును పెడతాడు కీర్తిని పెడతాడు ఏదో ఒక కామం పెడతాడు కీర్తి కాంచనం కామినం ఏదో ఒకటి మనకు పెట్టి మనల్ని దాంట్లోకి అలాగ మోహంలోకి దింపి ఆ బంధంలోకి దింపి మనల్ని అందులో ఈ ఎలుక గిలగిల గిలగిలా కొట్టుకునేలా చేస్తాడు ఇంక ఆధ్యాత్మికత లేదు బ్రహ్మతత్వం లేదు ఏమీ ఉండదు ఇ సంసారంలో పడి ఉంటాడు ఒక సాధకుడు ఒక చక్కటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించి వాడేం కోరుకోవాలి పరమాత్మంటే పరమాత్మ ఓ ఇంద్ర నాలో ఏ రకమైన వ్యామోహాన్ని కలిగించకు నాదేం లేదనేటువంటి భావనని లోపల నిర్ధారణ చేసుకుని ఆ స్థితిలో నిలబడగలిగితే జరగవలసిందంతా వాడే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏది మనం చెబుతున్నామో ఏది మనం చేస్తున్నామో దాన్ని పరమాత్మమయంగా పరమాత్మ భావనతో కనుక చూడగలిగితే మన చూసే చూపులో మన మాట్లాడే మాటలో వాడే ప్రతిబింబిస్తూ ఉంటాడు వాడే స్పందిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకుంటే నా మాట మీ చెవి దాకే సాగుతుంది ఇప్పుడు నేను అనేది పక్కకు తప్పించి ఆ మాటల్ని వదిలేననుకోండి ఆ మాట మీ చెవిలో నుంచి లోపలికెళ్ళి మీ గుండెని తొలిచి స్వరూపాన్ని ముట్టుకుని కదుపుతూ ఉంటుంది దాన్ని టచ్ చేస్తూ ఉంటుంది ఎవరినైనా ఒక వ్యక్తిని ఆ మాట ప్రభావితం చేయగలిగింది అంటే నేను అనేది దోర్చనివ్వకుండా పక్కకు పాడేస్తే దాన్ని తీసి అవతల పాడేస్తే ఆ పరమాత్మ యొక్క ప్రేరణ అలా కలుగుతూ బయటికి వెళ్లి లోపలికెళ్లి అవతల వ్యక్తిని ప్రేరణ చేస్తుంది ఎందుకని ఏ మాట అయితే ఇందులో దూరి దీన్ని ప్రేరణ చేసిందో దాంట్లో నుంచి వచ్చే మాట దానిదే కాబట్టి అది మళ్ళీ ఇంకో దాంట్లో దూరి దాన్ని కూడా ప్రేరణ చేస్తుంది మనం అలా ఫ్రీగా లోపల బయట అంతా కూడా పరమాత్మమయమైనటువంటి ఆ స్థితిని అనుభూతి పొందుతూ విడిచిపెట్టగలిగితే ఇంద్రియాల్ని దేహాన్ని మనస్సుని ప్రాణాన్ని అన్నింటినీ పక్కకు పెడితే ఫ్రీగా పరమాత్మ యొక్క ప్రణాళిక నిర్వహణ జరుగుతూ ఉంటుంది మనం దూరుతున్నాం మధ్యలో ఆ దూరకుండా ఇక్కడేమంటారంటే స్వస్థిన ఇంద్రహ వృద్ధశ్రవా హే ఇంద్ర నువ్వు నన్ను పరీక్షకు తట్టుకునే అంత వ్యక్తిని కాను నేను ఓడిపోతాను కాబట్టి నన్ను ఓడగొట్టకు నన్ను గెలిపించు నన్ను గెలిపించవలసిన బాధ్యత ఎవరిది నీదే ఎందుకని నిన్ను ఆశ్రయించాను నాకు వేరే మార్గం లేదు కాబట్టి హే ఇంద్ర నన్ను ఓడించకుండా నన్ను ఓడగొట్టకుండా నన్ను ఇందులో కాపాడాలి స్వస్తి నహా ఇంద్రహ ఆ ఇంద్రుడు నాకు స్వస్తి మేలు చేకూర్చుగాక నా ఈ సాధనలో అతను సంరక్షకుడై నన్ను రక్షిస్తూ నాకు పతనం వాటిల్లకుండా పతనం అంటే చూడండి డబ్బు కాని ఒక కీర్తి కాని ఇవేవి పతనాలు కావండి డబ్బు ఎందుకు నన్ను బంధిస్తుంది లోపల ఆ డబ్బు పట్ల నేను పెంచుకునే భావన నన్ను బంధిస్తుంది అందుకని డబ్బు బంధించదు ఏది సమస్య కాదు సమస్య ఎక్కడా లోపల సమస్య నేనై ఉన్నాను దానికి పరిష్కారం ఎక్కడి నుంచి రావాలి నా నుండే రావాలి పరిష్కారం కాబట్టి ఇక్కడ మనం ఆ ఇంద్రుణ్ణి కోరుకునేదే హే ఇంద్ర ఇంత గొప్ప సాధన చెయ్యాలనేటువంటి బుద్ధిని నాకు పుట్టించింది నువ్వే కదా ఆ గొప్ప సాధన నెరవేర్చి నేను ఆ సాధ్యాన్ని పొందాలి ఆ సాధకుడిగా నేను నెరవేరాలి నా ఫలాన్ని నేను సాధించాలి దానికి నీ అనుగ్రహమే కావాలి కాబట్టి స్వస్తి నహా ఇంద్రహ హే ఇంద్ర నాకు మేలు చేకూర్చు అంతేకాదు స్వస్తి నహా పూష విశ్వవేదాహ పూష అంటే పూషన్ అనే శబ్దం సూర్యుడికి ఉపనిషత్ చెప్తుంది హే పూషన్ ఏ కర్షి యమ అని చాలా పేర్లు వాడుతారనమాట సూర్యుడికి పేరు యముడని పేరు యమయతి గమయతి ఇది యమహ అలాగనే ఏకర్షి ఏకహా భూత్వాషతి గచ్చతి ఇది ఏకర్షి అంటే ఆకాశంలో ఒంటరిగా తిరుగుతుంటాడు కదా వాడు అలా ఎలా తిరుగుతూ ఉంటాడు వాడు చూడండి ఎలా తిరుగుతూ ఉంటాడు ఒంటరిగా హాయిగా అలా విహారం చేస్తూ ఉంటాడు అందుకనే వాడికి పేరు పూషణ్ అని పేరు పూషణ్ అంటే పోషకత్వాత్ పూష అంటే పోషించేవాడు వాడే ప్రపంచాన్ని పోషిస్తున్నాడు అందుకనే సంధ్యావందనం చెప్పేటప్పుడు సూర్యుణ్ణి ఒక నమస్కారం చేస్తారు ఆఖరుగా నమస్సవిత్రే జగదే కచక్షుషే జగత్ స్థితి నాశహేతాత్మధారి నారాయణ శంకరాత్మయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయీ వపుర్ధత శంఖచక్ర అంటే ఆ సూర్యుడే ఈ లోకానికి గతి భర్త ప్రభుహు మతి అన్ని వాడే వాడి వలనే ఈ లోకం నిలబడింది సూర్యుడే లేకపోతే ఈ లోకం లేదా వస్తుంది మనకి ప్రశ్నోపనిషత్తుల్లో సూర్యుడు యొక్క గొప్పతనం ఏంటనేది అడుగుతారు అడుగుతారు ఇక్కడ శిష్యులందరూ ప్రశ్నిస్తారు కాబట్టి స్వస్తి పూష విశ్వవేదాహ వాడెవడు తెలుసండి ఆ సూర్యుడు విశ్వవేదాహ ఈ విశ్వాన్నంతా కూడా అణు అణువు తెలుసుకున్నవాడు ఎందుకు తెలుసుకున్నవాడు అన్నింటినీ పోషించేవాడు వాడే కాబట్టి ఈ విశ్వానంతా పోషించే కర్త ఎవరు సూర్యుడు వాడికి ఈ విశ్వంలో ప్రతి అణువు తెలుసు అందుకనే సాక్షి మాత్రుడై ఉన్నాడు సూర్యుడు అందుకనే మనం చేసే ప్రతి కర్మకు సూర్యుడే సాక్షి ఎవడు చూడట్లేదు అనుకోకండి విశ్వవేదాహ ఈ విశ్వాన్ని అణు కూడా ఈ ప్రకృతిని బాగా తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు సూర్యుడే అందుకనే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే హే పరమేశ్వర అన్నీ తెలుసున్నవాడివి కాబట్టి నాలో ఉండే కల్మశాలని నీ యొక్క తాపంతో కాల్చి పవిత్రం చేసి నన్ను పరమ పవిత్రుడిగా సంస్కరించు అంతేకాదు స్వస్తిన తార్క్ష్య అరిష్టనేమి అంటే నాకు సాధనలో ఎదురయ్యే అరిష్టములు అనేటి ఉపద్రవాలన్నింటినీ కూడా తొలగించు తార్క్ష్య